జ్ఞానమే ఉన్నది దీనిని జాగ్రత్తగా జ్ఞాన మార్గంలో విచారణ చేసి నిర్గుణ నిరాకార నిర్విషయ స్థితికి చేర్చాలి ఇదే జ్ఞాన మార్గం అంటే ఈ జ్ఞాన మార్గంలో నిర్గుణ నిరాకార నిర్విషయ నిర్విశేష స్థితికి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రహిత మార్గంలోకి ప్రవేశిస్తారు వాళ్లు మాత్రమే కైవల్య మార్గంలో అడుగులు ముందుకెయగలుగుతారు వాళ్ళు మాత్రమే పరమును నిర్ణయం పొందగలుగుతారు వాళ్ళు మాత్రమే పరాత్పరముగా ఉండగలుగుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్గుణ నిరాకార నిర్విషయ నిర్విశేషముగా ఉండాలి జ్ఞాని ఎప్పుడు కూడా నిర్గుణ నిరాకార నిర్విషయ నిర్విశేష స్థితి ఉండాలి నిసదా నిర్వృత మానసాన్ని తెలియదు ఐదో లక్షణం నిర్వృత మానసం ఏకాకీని స్పృహాంత చింతాశోక అవివర్జిత ఇది జ్ఞాని లక్షణం ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు ఏంటంటే ఎప్పుడు మౌనంగా ఉంటాడు ఎప్పుడు మూలకు ముడుచుకుపోయి ఉంటాడు ఏంటండి అందరితో పది మందితో కలిసి తిరగడు పది మందితో కలిసి ఆడుకోడు పది మందితో వ్యవహరించాడు పది మందితో పొరుగులేటాడు పది మందిని కలుపుకోపోడు పది మందితో కలవడు చూడండి పిల్లల గురించి పెద్దల కామెంట్స్ ఇలాగే ఉండే తల్లి తండ్రి చిన్నపిల్లలందరి గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి ఎఫర్మేషన్స్ ఇస్తారనమాట ఇది ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది మరి మరి వాడిలో ఈ వికాసం రావాల వద్దా రావాలి ఈ వికాసం అంతా పూర్తి అవ్వాలి పూర్తయ్యి తోసి రాజునమాట ఇది కాదు నా అని విరమించాలి నిరసించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సగుణ సాకార సయ సవిశేష సవృత్తి ఇది జీవుడు సగుణ సాకార సయ సవిశేష సవృత్తి ఇడెవడు జీవుడు నిర్గుణ నిర్వికార నిర్విశేష నిర్విషయ నిర్వృత ్రహ్మం సింపుల్ లాజిక్ట్ ఈ రెండు ఒకచోటే ఉన్నాయి నువ్వు నిర్గుణ నిర్వికార నిర్విషయ నిర్విశేష నిర్వృత మానసంగా ఉన్నావా స్వరూప జ్ఞానంలో బ్రహ్మ నిష్ఠుడు అదే సగుణ సాకార సయ సవిశేష స వృత్తితో ఉన్నావా జీవుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బుద్ధేస్తు ఆత్మని అనకూడదు బుద్ధే ఆత్మ అనకూడదు కంటే విలక్షణమైనది ఆత్మ పంచకోశ విలక్షణ ఈ ఆత్మ కేవలాత్మ నిర్ణయాన్ని పొందే వరకు విశ్రమించరాదు ఏమండి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను కదా ఇంకా ప్రశాంతంగా ఉండమంటారా సాధనలో అదొక మజిలి స్వరూప జ్ఞానంలో నీవు ఆత్మస్వరూపుడు అని చెప్పడంతో మొదలు నువ్వు శరీరం అని చెప్పడంతో మొదలు నీ విషయాలు నీ వృత్తులు నీ జ్ఞానాలు నీ పాత్రలు నీ సంబంధాలు నీ సుఖాలు నీ దుఃఖాలు నీ అనేకత్వం నీ గొడవ గోళ ఘట్రా అంతా వీటన్నిటిని అక్కడ అసలు ఎవరు ఎందుకని జ్ఞాన మార్గం అష్టావక్ర గీతలు అష్టావక్ర మనేంద్రుడు మొదటి ఉపదేశంలోనే చెప్పాడు ఏం చెప్పాడు నాయన నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపం నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూప మొదటి ఉపదేశం ఇదే జ్ఞాన మార్గంలో మొదటి దర్శనం కూడా ఇదే ఎందుకని ఈ నిర్ణయాన్ని పొందితేనే గాని ఈ నిర్ణయంగా ఉంటే గాని నువ్వు కైవల్య మార్గంలో అడుగులు వేయలేవు అతీత నిర్ణయాన్ని చేయలేవు రహితమనే అనే నిర్ణయాన్ని చేయలేవు కాబట్టి జ్ఞాని యొక్క వ్యవహారాన్ని మనం గమనిస్తే ఎప్పుడు ఎలా ఉంటాడు సుఖకాలంలో పరోపకారి అయి ఉంటాడు దుఃఖకాలంలో త్యాగి అయి ఉంటాడు దాన్ని మనం గురువులని సశరీర గురువులని ఆశ్రయించినప్పుడు ఈ బ్రహ్మనిష్టని నిర్వికార నిర్గుణ నిర్వికార నిరాకార నిర్విషయ నిర్విశేష నిర్వృత మానస స్థితిలో వాళ్ళు ఎలా ఉండి సకల వ్యవహారాన్ని సాక్షిగా నిర్వహిస్తున్నారో చూసి నేర్చుకోవాలి సరే ఇది శరీర నిర్ణయం ఆ శరీర పొందాలి అంటే ఈ శరీరిగా ఉన్నటువంటి సద్గురుమూర్తి నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని లేవనెత్తాలి నీలో ఉన్న చైతన్యాన్ని శుద్ధ చైతన్యంగా మార్చాలి చైతన్య స్వాధీనత నీకు కలిగేటట్లుగా నీకు ఆ సమర్థతనివ్వాలి సహాయం చేయాలి చేస్తే నీకు ఎప్పటికైనా సరే అది హృదయగతమై అశరీర నిర్ణయం అవ్వాలి మేధోగతమై అవదు అనమాట అంటే ఎక్స్ప్లెనేషన్తో అవదు బోధతో అవదు ఎలా అవుతుంది మరి అవబోధ ప్రబోధ సాయి భేదం అనమాట ఇందులో నీ హృదయంలోనే మాత్రమే ఆయన ఉంటే ఆయన హృదయంలో నువ్వు ఉంటే నీకు కొన్ని కొన్ని కొన్ని సందర్భాలలో ఆగంతుకముగా నువ్వు అనఎక్స్పెక్టెడ్గా అనమాట నీకు ఇప్పుడు ఈశ్వరుడు కనపడతాడని నీకు ఇప్పుడు గురువు కనపడతాడని నీకు తెలియదు నీ బుద్ధికి తెలియదు నీ వృత్తికి తెలియదు ఈ బయట ఉన్న బాహ్యమైన తెలివికి తెలియదు